భా నా జీవాణి మీ కృపం చేసుకోండి చూడలేదు మమ్మీ సజ్జుడు సజ్జుడైన నూతన కృప నూతన శక్తి దిని నూతన పరిశుభ్రం దాడియా నూతన ప్రభా ఆత్మీయంగా అంచుప్రభ అలా సంపూర్ణ ఆన్లైన్ లో పిల్లలు రాలేదు అంటే నడిపించండి ఆటగాదాలు కాల్చి ఇక్కడ కాల్చండి నా వివానికి భయంకర కాలంలో నా శ్రమ కాలంలో నా ప్రభానికి పట్టధ నడిపించి ఆటగా తొలగించి అక్ష ఆత్మ స్నాహం మా సుబ్బుద్ధి సౌకర్యం తొలగించి అలాగే మీ స్వరూపం కలిగించే మనిషింది అమ్మ పాట పాట బారనిషన్ సార్ పాట తీసు పాడుతున్నా సార్ ఇది ఒక కొత్త పాట మేరది ట్రై చేస్తున్నాం మనం ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము అద్భుత మహిమ ప్రభావముతో నిందేను అద్భుత మహిమ ప్రభావముతో నిందేను పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం అన్నీ పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం అన్నీ ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము ఆ నగర పునాది ఎంత దృఢమైనది నగరుపునది ఎంతో దృఢమైనది శ్రీరామయ్య కాగాలని శాశ్వతమైనది శ్రీరామయ్యి కాగాలని శాశ్వతమైనది ప్రభువే తన పరిశుద్ధులు సిద్ధపరచూచున్నాడు ప్రభువే తన వారిని సిద్ధపరుచూచున్నాడు అద్భుతం అద్భుతం అద్భుత నగరం అద్భుతం అద్భుతం అద్భుత నగరం ఎంత సౌందర్యా నగరము ఎంత సౌందర నగరము పవిత్రజను త సిరు విత్ర జనులు తనతో వసిరు యవరిని ప్రభువు ప్రస్తముతో కొనెను ఎవరిని ప్రభువు ప్రస్తముతో కొనెను జయవంతులయట చేరుదురు జయవంతులయటేరుదురు విజయులై విజయులై అత్యంత విజయులై విజయులై విజయులై అత్యంత విజయులై ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము కి వి గ్రాహ్యము కానివి మానవులకు ద్రావ్యము కానివి ఆ ప్రభుని ఆత్మీయ జనులు గ్రహించురు ప్రభుని ఆత్మీయ జనులు ఆత్మయే బోధించును ఆత్మ ఆత్మయే బోధించును ఆత్మసంగతులం ఆత్మీయం ఆత్మీయం అన్నీ ఆత్మీయం aatmiyam aatmiyam anyo aatmiyam yeta saundarya nagar moh yeta saundarya nagar moh yeta saundarya nagar moh yeta saundarya nagar moh aa nagar ఇవి మానవులకు గ్రాహ్యము కానివి ఇవి మానవులకు గ్రాహ్యము కానివి ప్రభుని ఆత్మీయ జనులే గ్రహించు ప్రభుని ఆత్మీయ జనులే గ్రహించరు ఆత్మీయే బోధించను ఆత్మసంగతులని ఆత్మీయ బోధించను ఆత్మ సంగతులం ఆత్మీయం ఆత్మీయం అన్నయ్యో ఆత్మీయం ఆత్మీయం ఆత్మీయ అన్నయ్యో ఆత్మీయం ఎంత సౌందర్యా నగరము ఎంత సౌందర్యా నగరము ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం చూపించను చూపించాను పైనున్న వాటిని నిలచీచూతుము పైనున్న వాటిని చూతుము ఆనందం ఆనందం పరలోకా ఆనందం ఆనందం ఆనందం పరలోకా ఆనందం ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము అద్భుత మహిమ ప్రభావంతో నిందేను అద్భుత మహిమ ప్రభావంతో నిందేను పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము అలాలు ఓకే చిన్నగా ప్రా వాక్యం తీసుకుందం దేవుని వాక్యం ధ్యానించక ముందు మనం చిన్నగా ప్రార్థన చేద్దాం దేవుడు మనతో మాట్లాడాల శత్రం కావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి నీకు వన్నాను ఇసయ్య అబ్రహా నిసాకి ఆకుల నా ప్రవ్వ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని ఎంతగానో సజ్జులుగా నిలబెట్టుకున్న అయినా దివారాత్రి కాచి కాపాడనారు ప్రవ్వా అయినా ఇసయ్య నీకు వన్నాను నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం ప్రవ్వా పరిశుద్ధులకు తండ్రి పతి దశలో ప్రభావ మీకు రెక్కల కింద మమ్మల్ని భద్రపరచుకున్నారు నైనా మీ యొక్క కాపుదలలో మమ్మల్ని పెట్టుకున్నారు ప్రభా నీకు ఓ దేవా నీకే స్తోత్రమైనా ఎంత గొప్ప దేవుడు విషయ నీకు అన్నా ప్రభావ నా దేవ నా ప్రవ్వ నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటాం నైనా నా దేవ నా ప్రభావ ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మీకు సన్నిధికి వచ్చినాం తండ్రి మీరు మాతో మాట్లాడను ప్రభావ మా జీవితాలు సరిజాడు ప్రభావ మీకు నూతనమైన అభిషేకం కనుగరించినైనా మీకు కృపర్మ కనుగరించమంతా ఆధిష్టం వాక్యమైన సత్యం నేను గ్రహించలాగనా మాకు ఆత్మీయ నేతలు చెప్పని ప్రభావ ఇక సమాప్తి చివరి వచ్చేసిన ప్రభావ నేను ఏ రీతిగా జీవించాలా ప్రభావ మీ కొరకునైనా మీరు మాత్రం మాట్లాడమంటే ఆదేశం మా సేవ ఏ రీతిగా మేము ఆరంభించుకోవాలా మేము ఏ రీతిగా ప్రభావ క్రైస్తవ సంఘాన్ని మీకు సిద్ధపరచాలి మీ కొరకు ఆ యొక్క విషయాలు మీరు మాత్రం మాట్లాడమని ప్రదేశం అయినా తండ్రి మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టువే ప్రభావ మీ యొక్క తలంపులకు మా ప్రవర్తన అంతటి ఏంటి తండ్రి మీకు అధికారాన్ని మేము లోబడుతున్నాం మమ్మల్ని సమర్పించుకుంటాం మీ ఆత్మకు సమర్పించుకున్నాం మనం స్వీకరించని మా హృదయాలు ఉండి మా తను మాట్లాడమని యేసు క్రీస్తు పరిషుధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి సరే ఈరోజు మనం ఒక వాక్యం మనం ధ్యానిస్తున్నాము మలాఖీ గ్రంథంలో నుంచి పాత నిబంధన పుస్తకాల్లో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము మలాఖీ గ్రంథము పాత నిబంధన పుస్తకాల్లో చివరి చివరి అధ్యాయం పుస్తకం ఆ పుస్తకం చివరి పుస్తకం మలాఖీ గ్రంథము ఈ యొక్క పుస్తకము దేనికి సంబంధించింది అని అన్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు చివరి టైంకి వచ్చే వరకు మెసేయ పుట్టక చివరి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్ట జీవించినారు ఏ రీతిగా వాళ్ళు దేవుని వాక్యాన్ని దేవుని ఆజ్ఞని ధృవీకరించి ఇస్రాయల్ ప్రజల నుంచి యాజకుల వరకు ఎంత భయంకరంగా జీవించినారు అనే విషయాలు ఇక్కడ మనం ఒక ప్రవక్త ఎంతగా నేను నొక్కి చెప్పినట్టు మనం చూస్తాం ఇక్కడ ఎందుకంటే ఇక యుగ సమాప్తులు ఉంటున్న మనం కూడా చూడండి అనేకులు దేవుని వాక్యాన్ని తృణీకరించి దేవునికి రావాల్సిన మహిమను దొంగిలిస్తూ ఆయన వాక్యాన్ని వంకర చేసుకుని వ్యర్థంగా వాళ్ళు ఆచరిస్తున్నారు దేవునికే మహిమ చెల్లిస్తున్నాం అనుకుంటున్నారు కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ఆయన కోదు ఎందుకంటే మాట కంటే మాట శ్రేష్టము అని మనం చూస్తాం ఎక్కడ చూస్తాం ఆ సమయోలు గ్రహంలో ఆ చూస్తాం ఒక విషయం అక్కడ ఏంటంటే సౌలు రాజు చెప్పడు సమయోలు నువ్వు ఆకా దేశంలోకి వెళ్ళి ఆ దేశ ప్రజలు మొత్తాని నాశనం చేసి అది మొత్తం క్షపితమైంది అందులో నువ్వు ఏది కూడా ముట్టుకోవద్దు అందులో ఏది కూడా నువ్వు నువ్వు ఆశించొద్దు అని ప్రవక్త అయిన సమయోలు సౌలు రాజుకు సూచించుస్తాం అక్కడ అయితే అతను ఏం చేసిందంటే యుద్ధం చేసిండు గెలిచిండు అంతా చేసిండు కానీ ఆయన సమ్యులు ద్వారా దేవుడు మాట చెప్పించిన ఒక మాటను ఆయన ఉల్లంఘించింది ఏం చేసిందంటే ఆకా దేశపు గొర్రెలు ఎంతో బలిష్టమైన గొర్రెలవి కదా కాబట్టి ఆ కాలంలో గొర్రెలు అర్పించోళ్ళు బలి అర్పణలాగా కాబట్టి ఈ సౌలు ఏం చేసిందంటే ఈ దేశపు గొర్రెలు చాలా బాగున్నాయి కాబట్టి ఎట్టి నేను ఇవి తీసుకొని అని తీర్మానించుకోండి అంటే దేవుడు చెప్పిన ఒక వాక్యాన్ని ఉల్లంఘించిండు ఆయన ఎప్పుడైతే సౌలరాజు ఆ గొర్రెలు తీసుకొచ్చి వాళ్ళ దేశాన్ని తీసుకొచ్చుకోండు ఒక దొడిలో పెట్టిండో ఆ రాత్రి దేవుడు సమీలతో మాట్లాడతాడు ఇది చూడండి ఇది చాలా ఆ ఆశ్చర్యకరంగా ఉంటది ఆ రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు వాక్యము ఎప్పుడైతే నావోత్ ఫలాన్ని ఆహాబ రాజు బలంతో జబ్రదేశ్ అతను చంపించిండో ఆయన చంపించని తర్వాత ఏమిటే ఆయన ఏం చేసిండు ఆ ఆ పొలాన్ని స్వాధీనపరచుకున్న అహాబు కానీ ఒక దేవుని రాజు అత చేయొద్దు కాబట్టి ధర్మశాస్త్రంలో ఉంది నరహంతో నరహత్య చేయద్దని ఉంది కానీ అక్కడ నా నరహత్య చేసిడు ఆయన నీ పొరుగుబడిని ఆశించిండు అంటే పది యాన్ని ఉల్లంఘించుడు ఎవరు అహాబు రాజు ఇస్వల్ రాజు అంటే అహాబు రాజు దేవుని రాజే కానీ వాళ్ళ భార్య ప్రేరేపణ చేత అతను ఆ రీతిగా మారినట్టు అని కదా యజబెల్ అంటే విగ్రహార్థిక రావాలి ఆమె కాబట్టి విగ్రహాన్ని ఆయన పెళ్లి చేస్తున్నాడు తర్వాత ఆయన ఏం చేసిందో ఆయన్ని సంపూర్ణంగా దేవుడి నుంచి అతను ఆమె వేరు చేసినట్టు మనం చూస్తాం విగ్రహాన్ని నడిపించింది ధర్మశాస్త్ర ఉల్లంఘించే రీతిలో చేసింది ఎంతగానో దేవునికి తిరుగుబడతానం చేసి అక్కడ నాబోతు ఫలాన్ని ఆ ఆమె స్వాధీనపరిచింది పైగా అబద్ధ సాక్షులు జమ చేసే మనుషుల్ని రాజుకి వ్యతిరేకంగా తిరుగుబడతానం చేశాడని చెప్పి ఒక పనికి ఆ ఒక అబద్ధ సాక్షులు పెట్టి నా పోద వ్యతిరేకంగా చెప్పినప్పుడు అందరూ అతను రాళ్ళతో కూడా చంపుతుంది అప్పుడు ఏం మటేసి ఏం చేసిండో ఆ పొలాన్ని స్వాధీనపరుచుకో అని చెప్పి భార్య సలహా ఇస్తుంది చూడండి ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఒక విధంగా మన ఆత్మీయంగా అర్థం చేసుకున్నప్పుడు సంఘము ఈ ఎప్పుడు ప్రేరేపిస్తుంది ఏంటంటే నువ్వు ఆ సంఘం ఉంటారు కదా ఈ రోజు సంఘం అనేది తల్లితో పోల్చబడింది ఒక విధంగా ఆత్మీయంగా అర్థం చేసుకుని స్త్రీతో పోల్చబడింది కాబట్టిక్కడ ఒక విధంగా మనం అర్థం చేసుకుంటే అతను ఏం చేసిండు ఆయన రాజు పెట్టిన దేవుడు రాజులాగా తెచ్చిండు కానీ ఆయన ఎప్పుడైతే ఆయన ఆ రీతిగా ప్రోత్సహించిందో ఏ రీతిగా ప్రేరేకించిందో అబద్ధాన్ని మోసం తప్పు ఆ రాజు కూడా మారిపోయింది ఆయన ఎందుకు అలగాల ఎందుకు చేయాలా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా అంటే ఆయన ఆశించిండు అన్నట్టు ఆయనకు ధర్మశాస్త్రం గురించి చూడండి ఈ చివరి ఈ మలాకి గ్రహణానికి వచ్చేవారు కూడా అదే చూస్తున్నాం వాళ్ళు మొదటి నుంచి ఆ ధర్మశాస్త్రాన్ని ఆ మొదటి నుంచి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఉల్లంఘించినారు చివరి వరకు మాలాఖీ గ్రంథంకి వచ్చే వరకు బలారి పను కానీ వాళ్ళు చేసే విధానంగా అన్ని భయంకరంగా వాళ్ళు జీవించినట్టు మనం చూస్తాం అక్కడ కాబట్టి ఎప్పుడైతే ఆయన ఆ రీతిలో చేసిందో తర్వాత ఆయన చనిపోవటం తర్వాత యుద్ధాన్ని కూడా చనిపోతాం చూస్తాం కానీ అక్కడ సమీల గ్రంథంలో మనం చూసినప్పుడు వాక్యం చూస్తే ఆ సమీళ్లకు అది దేవుడు బయలుపరిచిండు అప్పుడు ఏమిటి పొద్దున్న లేచి అయినా తన బట్ట పైన వేసుకొని వస్త్రం వేసుకొని ఆ ఆ ఊరి గవిన వస్తుంటే ఊరి వాళ్ళంతా చూడండి ఆ కాలంలో ప్రవక్త వస్తుందంటే అందరు భయపడే వాళ్ళు ప్రవక్త ఏం సమాచారం తీసుకొస్తున్నాడు ఆయన ఈయన వస్తున్నాడా ఎట్లా వస్తున్నాడు అని భయపెట్టని సమీలు డైరెక్ట్ సౌల్ దగ్గర పోతుంటే ఆ సౌల్ నీ దేవుడని యహోవ నాకు విజయం ఇచ్చిండు అని చెప్పినప్పుడు విజయం ఇచ్చిన బాగానే ఉంది ఈ గొడవల సపోడు ఎక్కడి నుంచి వస్తుంది ఇవి ఎక్కడి నుంచి తెచ్చిన అంటే నీ దేవుడని యూహోవకు నేను బలి అర్పించడానికి నేను ఆ దేశం తీసుకొచ్చిన అని చెప్పాను అంటాడు చూడండి ఎంత భయంకరంగా పాపం చేసింది ఆయన ఆయన ఏం చెప్పిళ్ళు అదంతా క్షపితమైన ఏది నువ్వు ముట్టుకోవద్దని చెప్తే ఈయన ఏం చేస్తున్నాడు ఇక్కడ నీ దేవుడని యుహోవకు నేను బలి అర్పిస్తున్నా అని ఇది క్రైస్తవ జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటది కదా నేను దేవునికే చేస్తున్నా దేవునికే అర్పిస్తున్నా దేవుని సేవ చేస్తున్నా నేను మందిరానికి పోతున్నా అన్ని పనులు చేస్తాను చెప్పి అనుకుంటారు కానీ అన్ని చేస్తలేరు మాట కంటే బలి కంటే మాట శ్రేష్టమన్నారు ఆయన కూడా బలి కోరుకోలే మాట ముఖ్యం ఆయన ఆజ్ఞ ముఖ్యం కానీ ఆ ఆజ్ఞను ఉల్లంఘించి పైగా ఆయన సమర్థించుకుంటున్నాడు దేవునికే చేస్తానని చూడండి ఎంత భయంకరంగా పాపం చేసింది కదా సౌలు రాజు కాబట్టి సౌలు ఎప్పుడైతే సౌలుకు సమ్యులు చెప్పిండో అప్పుడు సౌలకు కోపం కోపం వచ్చి ఆ ఒక సమయంలో వస్త్రాన్ని లాగుతూట గుంజితో ఇక్కడ పట్టుకోవడానికి చూడండి ఆయన ఎంత దేశాత్మ వచ్చి ఉండాలి ఆయనలో చూడండి ఎందుకంటే ఈ విషయం మనం అర్థం చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఎందుకు చనిపినంటే చెప్పని ఎందుకు చనిపినారు వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఆ మాట్లాడినప్పుడు వాళ్ళు కోపం వచ్చేసింది చూడండి ఇవి ఇది తరచుగా మన కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా మన దేవుని యొక్క సత్యను ప్రకటిస్తే వాళ్ళకి కోపం వస్తూ కదా వాళ్ళు ఈ రిష్యూ చేసుకునే విధానం సరిగి లేదన్నట్టు అప్పుడు మనం అర్థం చేసుకోవాలా వాళ్ళ దేవుని ఆత్మ లేదు దేవునికి సేవ చేసాలనుకుంటున్నారు కానీ అట్లా లేరు వాళ్ళు అట్లా అట్లా భయంకరంగా జీవించారు ఏదో పోవాలి కాబట్టి పోవాలా ఆచారబద్ధంగా ఆ దేవుని మందిరానికి పోవాలా బళ్ళు అర్పించాలని భయంకరంగా తిరుగుపరచని చేసినప్పుడు మలాకి గ్రామంకి వచ్చేవరకి ఇష్టాల్ ప్రజలు భయంకరంగా పాపలో పడిపోయి మనం చూస్తాం అక్కడ అందుకే ఆ మొదటి మొట్టమొదటి ప్రవక్త సమయలు కావచ్చు సరే చాలా మంది ప్రవక్త ఉన్నారు మోసే కూడా ప్రవక్త కావచ్చు అన్నారు కానీ సమయాల కాలం వదులుకొని ఆ మలాకి వరకు పాత నిబంధన కాలం చివరి పుస్తకం అయిన గ్రంథం వరకు ఈ మధ్యలో ఎట్లా జీవించినారు అలాగే చివరికొచ్చే వరకు ప్రవక్తలు లేరు యాజకులు లేరు దేవుని ధర్మశాస్త్రం లేదు వాటన్నిటిని పక్క పెట్టొచ్చి విచ్చల విడిగా భయంకరంగా ప్రజలు చూడండి అందుకే ఏసు దేవుడు ప్రభక్త మాట్లాడుతున్నా చూడండి పదహారు ఆరో వచ్చినంలో ఆ మాలకి గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచ్చినంలో ఆయన మనలో కుమారులుగా చేస్తున్నాడు కదా కాబట్టి ఆయన తండ్రి మనకి దేవుడు మనకు తండ్రి కాబట్టి తండ్రిని కుమారుడు ఎంజేలా గణపరచ ఆ రీతిగా లేదు అక్కడ చూడండి కుమారుడు తన తండ్రిని గణపరిచను కదా దాసుడు తన యజమాన్ని గనపరిచను కదా చూడండి ఒక దశలో మనల్ని కుమారులతో బోలిస్తున్ను ఒక దశలో మనల్ని దాసులతో బోలుస్తున్నాడు కాబట్టి ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా నువ్వు కుమారుడువు కాబట్టి ఆయన కుమారుడు నువ్వు మనమంతా ఆయన కుమారులం కుమార్తెలం కానీ ఒక చూడండి వాక్యము ఎట్లా ఆయన సంబోధిస్తున్నాడు దేవుడు ప్రభక్త ద్వారా మాట్లాడుతున్నాడు చూడండి కాబట్టి ఒక దాసులు లాగా మనం కదా దాసులు చెప్పే పని చేసే దాసులు అలా మన నమ్మకమైన మంచి దాసుడు అన్నప్పుడు ఆయన పరిచారకులాగా ఆయన దాసులు అంటే ఆయన చెప్పిన పని చేసేటోళ్ళు అన్నట్టు పరొక రాజ్యంలో ఆయన చెప్పే పని చేసేటోళ్ళు కాబట్టి అలాంటి దాసులుగా పోలిస్తున్నాడు ఒక దశలో కుమారుతె మన పోలిస్తున్నాడు కాబట్టి చూడండి అక్కడ ఏముంది అక్కడ నేను తండ్రిని చూడండి ఇంకొక విషయం అర్థం చేసుకున్నాను చూడండి కుమారుడు తన తండ్రిని గనపచ్చిను కదా దాసుడు తన యజమానిని గనపరిచును కదా సరే మూడో పాయింట్ చూడండి తర్వాత చూడండి నేను యజమానుని అయితే చూడండి నేను తండ్రిని నాకు రావాల్సిన ఘనత ఏమైంది అన్నాడు దానికి ముందు ఏం చెప్తాను కుమారుడు తన తండ్రిని ఘనపరచని కదా దాసుడు తన యజమాని ఘనపరచను కదా చూడండి దాసుడు తన యజమాని ఘనపరచాలా మన యజమానుడు మన యేసు ప్రవే మన తండ్రి యేసు ప్రవే మన కుమారులం కాబట్టి ఆయన మనం ఏం చేయాల తండ్రిని ఘనపరచాలా తర్వాత దాసుడు తన యజమానుడుగా మనకు దేవుడు యజమానుడుగా ఉన్నాడు ఒక దశలో కాబట్టి ఆయన ఘనపరచాలా కానీ నానామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారి చూడండి మూడో పాయింట్ ఇక్కడ మూడు గుంపులుగా కనిపిస్తున్నాయి మూడు గుంపులు మనం చూస్తాం కదా కాబట్టి మూడో గుంపు యాజకుల గుంపు అన్నట్టు చూడండి మూడో గుంపు యాజకుల గుంపు కాబట్టి ఇక్కడ అంతా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకటి ఇస్రాల్ ప్రజలను దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకోటి యాజకులతోని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి ఇప్పుడు వాళ్ళు తండ్రి తండ్రి అని సంబోధిస్తారు కదా ఇస్రాల్ ప్రజలు కాబట్టి ఆ ఆ రూట్ లో మాట్లాడుతున్నాయి మేమేమి బిడలం మేమేమి కుమారులం ప్రభానప్పుడు ఆ రూట్ లో మాట్ మాట్లాడుతున్నాడు తర్వాత ఇప్పుడు యాజకులతోని మాట్లాడుతున్నాడు ఏమంటుంది తెలుసా నేను తండ్రి ఏముంది నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులు ఆరాను చూడండి ఎంత యాజకులు ఎంతగా నిర్లక్ష్యంగా జీవించినారు అనే విషయం ఇక్కడ మలాకి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు మనతోనే మాట్లాడుతాడు మన ప్రభు కాబట్టి మాలాకి గ్రంథంలో రాసిన ఒక మలాకి ఈరోజు లేడు కాబట్టి మలాకి నమ్ముకున్న దేవుడు మలాకి నడిపించిన ఆత్మ ఈరోజు మనం నడిపిస్తుంది దేవుని ఆత్మ మనలో ఉండి ఆ రీతిగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈ యాజికులు నిర్లక్ష్యం చేస్తున్నారు అంట చూడండి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు కదా ఎంత భయంకరంగా నిర్లక్ష్యం చేస్తున్నారు నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది నేను యజమానుని అయితే నాకు భయపడిన వాడు ఎక్కడున్నాడు అని సైన్యులకి అదిపెట్ట యోహో అడగగా ఆయన అడుగుతున్నాడు ఆయన అడుగుతున్నాడు కానీ ఈ యొక్క ఈ యొక్క యాజికులతో ఎక్కడ మాట్లాడిన తెలుసా ఇరుషులేము మందిరం లోపల పోయి ప్రవేశించండి ఈ యాజికులతో మాట్లాడుతున్నాడు అక్కడ బలులులర్పించటోళ్ళు ఇస్రాయల్ ప్రజలు వస్తున్నారు వాళ్ళందరూ సమక్షంలో ఆయన మధ్యలో నిలబడి మాట్లాడుతున్నాడు యాజకులతోని మాట్లాడుతున్నాడు తర్వాత ఇస్రాయల్ ప్రజలతోని మాట్లాడుతున్నాడు మీ నామ నామాన్ని మీరు నిర్లక్ష్యం అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టితేమని ఇప్పుడు చూడండి మేము ఏమి నిర్లక్ష్యం చేసినాం ప్రభా మేము అలి పాటలు పాడుతున్నాం కదా నీకు రావాల్సిన బలి మేము అర్పిస్తున్నాం కదా మేము ఆరాధిస్తున్నాం కదా వారం వారం కదా అన్ని చేస్తున్నాం కదా కానీ ఏం చేసినాం ప్రాభా మేము ఎందుకు నిర్లక్ష్యం చేసినాం ప్రాభ అని దేవుని ప్రశ్నిస్తున్నారు చూడండి ఎంత భయంకరంగా వీళ్ళు తిరుగుబడతారని చేస్తున్నారు చూడండి యాజకుడు ఒక ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు వాళ్ళు జవాబిస్తున్నారు ప్రవక్తకి జవాబిస్తున్నారు ఏమంటే మేము ఏం చేసినావయ్యా ఏం నిర్లక్ష్య పెట్టినామయ్యా అన్నప్పుడు మాట్లాడుతున్నారు అక్కడ నా బలిపీఠ అప్పుడు ప్రవక్త మాట్లాడుతున్నారు నా బలిపీఠ మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుదారు చూడండి ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరు అందరు ఈ రోజు అంటున్నారు లేదా నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పిస్తున్నారు ఇంకా పైగా ఏం చెప్తారు ఏం చేసి మీ అపవిత్ర పరిచితం అంటే అని మళ్ళీ జవాబిస్తున్నారు ఈ రోజు కూడా అంతే కదా దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది జీవించండి అని అంటే మేము మేము జీవిస్తున్నాం కదా వాక్యాన్ని పట్టుకొని జీవిస్తున్నాం ఆ వాక్యాన్ని చెప్తున్నాం కదా ఆ వాక్యం మేము ప్రకటిస్తున్నాం కదా మేము వాక్యం వింటున్నాం కదా అని వాళ్ళు అంటున్నారు కానీ దేవుడు మాట్లాడే విషయం అక్కడ మనం అర్థం చేసుకోవాలా చూడండి ఎందుకంటే వాళ్ళు అర్పించే బలి అర్పణ ఎట్లా ఉంది ఇప్పుడు మన ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు పేతుడు రాసిన మొదటి పత్రికలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం కాబట్టి ఈ వాక్యానికి ఆ వాక్యానికి చాలా కనెక్షన్ ఉంది ఏంటంటే పేతురాసిన పత్రిక మొదటి పత్రిక అనుకుంటా మొదటి పత్రిక పేతురాసిన మొదటి పత్రిక ఆ నాలుగో అధ్యాయం రెండో రెండో అధ్యాయం నాలుగో వచ్చిన ఏముందంటే ఆ మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు మీరు వచ్చిన చూడండి ఐదో వచ్చిన చూడండి కాబట్టి మీరంతా ఎవరున్నారంట కొత్త నిబంధనకు వచ్చేవారికి యాజకత్వం ఏ రీతిగా ఆ మారిపోయింది యేసు ప్రభే మనకు వరకు బలి అర్పి బలి లాగా అర్పించబడి కాబట్టి అసలైన బలి అర్పణ దేనికి సంబంధించింది అని ఇక్కడ వాకింగ్ యాప్ అని ఐదో వచ్చినందుకు ఏసుక్రీస్తు ద్వారా చూడండి ఏసు ప్రభు ద్వారా దేవునికి అనుకూల మగు ఆత్మ సంబంధమైన బలు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు ఆ సజీవమైన రాళ్ళు వల్ల ఉండి ఆత్మసంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు చూడండి ఇక్కడ ఏం చెప్తున్న పాయింట్ అంటే యేసు ద్వారా ఆ దేవునికి అనుకూల మగు ఆత్మ సంబంధమైన బలు అర్ప అర్పించే యాజికల్లాగా ఇది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా నిబంధన కాలంలో వాళ్ళు ఆ రీతిగా దేవుడు ఏర్పరచుకున్నాడు ఒక యాజకులుగా ఎందుకంటే యాజకుడు సేవ చేయాలా బలి అర్పించాలా వాళ్ళన్నిటిని వాడు ప్రార్థన చేయాలా ప్రసిద్ధ స్థలం ఇళ్ళతో యాజకుడు కాబట్టి ఆ కాలంలో ఆ రీతిగా దేవుడు స్పెషల్గా తయారు చేస్తే వాళ్ళు ఏం చేశారంటే భయంకరంగా ఆ దేవుని వాక్యం ఉల్లంఘించి వాళ్ళు ఉల్లంఘించుకునే కాకుండా ఆ ప్రజలను కూడా ప్రేరేపించి గుడ్డి దాన్ని కుంటి బలి అర్పించింది కాబట్టి ఇప్పుడు బలి అర్పణ లేదు ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీవే నీ ప్రార్థనే బలి నీవే బలిపీఠం నీ హృదయే బలిపీటం కదా కాబట్టి నువ్వు ఎలాంటి బలు అర్పిస్తున్నావు ఆత్మీయంగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి పాతవి గతించను ఇది సమస్తం క్రత వెళ్ళినప్పుడు నూతనంగా దివు చేసింది కదా ప్రతిదాన్ని చేసింది కాబట్టి యాజకులు ఒక్కడు కాదు అని క్రత నిబంధనకు వచ్చేవారికి అందరి యాజికులే అందరి యాజక సమూహమే అన్నప్పుడు ఈ రోజు యాజకత్వం ఎట్లా ఉంది పాత కాలంలో యాజకత్వం ఎట్లా ఉంది ఇప్పుడు యాజకత్వం ఎట్లా ఉంది యాజకత్వం ఎవరి నుంచి వెళ్ళిపోయింది మన ప్రభుత్వేసింది అది అది మెలికి క్రమం కదా అది మె మెలికి సెదిక క్రమం ఆ యాజికులుగా దేవుడు తయారు చేసింది ఎట్లా అన్నప్పుడు బలి అర్పించడం ప్రార్థనలు కదా ప్రార్థనలు కాబట్టి మన హృదయంలో నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు నువ్వు నీ అర్పణ దేనికి సంబంధించింది కాబట్టి నువ్వు ఎలాగా మనుషులకు ప్రార్థన చేస్తున్నావు ఏ ప్రార్థన చేస్తున్నావు నీ ప్రార్థన వల్ల మనుషులు ఆత్మీయ స్థితికి వస్తున్నారా నీ ప్రార్థన వల్ల ప్రభుకులు దగ్గరకుంటున్నారా నువ్వు ఎట్లా ప్రార్థన చేసి వాళ్ళు ఎట్లా ప్రేరేపిస్తావో వాళ్ళు ఆ రీతిగానే వస్తాను కానీ ఈ రోజు ప్రార్థన నీరీతిగా ఉంది దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్విస్తాడు మీరు ప్రభుని నమ్ముకోండి అని చెప్పి చెప్తారు నువ్వు పాపం నుంచి విడుదల పొందాలా నీ హృదయమొక బలిపీఠము నువ్వు నీవు పరిశుద్ధంగా జీవించాలా ప్రభు కొరకు ఇంకొక యాజ యాజకుడిగా దేవుడు నేను పెట్టిండు కాబట్టి నువ్వు ఒక యాజకత్వం చేసే వాళ్ళగా ఉండాలా కాబట్టి అనేకులు సువార్త ప్రకటించేవారిలాగా ఉండాలా అనేకులు తప్పు మార్గంలో పోతున్నప్పుడు మీరు వాళ్ళు ఏం చేయాలా సరైన మార్గంలో నడిపించాలా ఆ రీతిగానే నేను తయారు కానీ పాతని గన్న కాలంలో కూడా వాళ్ళు మలాకి గన్నకొచ్చేవారికి భయంకరంగా చెడ్డగా జీవించింది వాళ్ళు కాబట్టి చూడండి బలి అర్పణ అన్నప్పుడు ఏమి సంబంధించింది అన్నప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేశారంటే శ్రేష్టమైన బలి అర్పించాలా కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుని నామ నిర్లక్ష్యం పెట్టి కుంటి దాన్ని గుడ్డి దాన్ని తీసుకొచ్చి అక్కడ బలి అర్పణించి మనం చూస్తాం అంటే మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు అర్చించే ఈ రోజు కూడా మనుషులు ఆ రోజు బలి అర్పణలు కనిపిస్తాయి ఈ రోజు ఆత్మీయంగా మనం వాళ్ళ ప్రార్థనలు ఎట్లుండి కుంటిగా ఉంది గుడ్డితనంగా ఉంది చూడండి కుంటితనంగా ఉంది గుడ్డితనంగా ఉంది చుడితనంగా ఉంది జబ్బు పరంగా ఉంది వాళ్ళ అర్పణలు కాబట్టి ఈ రోజు అరీతిగా అర్పిస్తున్నారు కదా కాబట్టి ఆ అర్పణ ద్వారా ఏం జరుగుతున్నప్పుడు ప్రజలు నశించిపోతున్నారు యాజకులు చెప్పాలా అయ్యాలరా మీరు ఎందుకు ఈ రీతిగా మీరు తెస్తున్నారు ఇది దేవునికి విరుద్ధం ధర్మశాస్త్రంలో మీరు చదవలేదా శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలని తెలియదా అన్నప్పుడు యాజకుడు ఏం చేయాలా హెచ్చరించాలా ప్రజల్ని కానీ యాజకుడే ఆ లోనైనప్పుడు ప్రజల పరిస్థితి ఏం మన మనం పాయింట్ ఈ వాక్యంలో ఏంటంటే దేవుడు నిన్నొక యాజకుడు చేసినాడు కాబట్టి నీ నువ్వు ఏం చేయాలా యాజకుడు మంచి మార్గంలో ఒక కాపరిగా చేసినట్టు ఇంకా బాగుంటుంది కాబట్టి నిన్ను మంచి మార్గంలో దేవుడు నిన్ను నడిపించిండు నువ్వు ఆ సత్యాన్ని సత్య స్వరూపం గల ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలంటే మంచిగా నువ్వు బోధించాల చూడండి ఇక్కడ కిందకు వచ్చేవరికి ఆ రిటర్ చూడండి ఇక్కడ ఇక్కడ ఆ రెండో అధ్యాయం చూడండి రెండో అధ్యాయంలో ఏముందంటే ఆ నా ఐదో వచనంలో నేను చేసిన నిబంధన వారికి వారి జీవమునకును సమాధానముకు కారణమైన చూడండి ఆయన నిబంధన జీవానికి జీవమునకు సమాధానం కారణమైందట కాబట్టి యాజకుడు చెప్పాలా ఆ జీవంలోకి నడిపించినప్పుడు నీకు సమాధానం వస్తుంది ఆ సమాధానం ఎట్లా వస్తుందో నీ జీవం ఎట్ల వస్తుందని వాళ్ళు చెయ్యాలి అట్లా నా భయ నా ఎడల భయభక్తులు పుట్టించటక నేను వాటిని వారికి ఇచ్చి తిని యాజకులకి చూడండి ఆయన ఆ యొక్క పవర్ ని ఆ ఇచ్చిండు కానీ యాజకులు ఏం చేసిందంటే చూడండి యాజిక వారికి ఇచ్చిందని నేను అన్నాడు తర్వాత కనుక వారు నాయందు భయభక్తులు కలిగి నానామం విషయంలో భయం గలవారై చూడండి కాబట్టి ఆయన ఇచ్చినప్పుడు మనం ఎంతోగనో భయంతో మనకి ఎందుకు ఆధి ప్రభు మనకి ఇచ్చింది ఇది ఒక తయారు చేసింది ఈ లోకంలో వేసు ప్రభుకు ప్రతినిధిగా నేను ఈ లోకంలో మన ప్రభు కాబట్టి నువ్వు ఎట్లా జీవించాలా కాబట్టి నా నామం విషయంలో ఆ భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రమును బోధించు దుర్బోధను ఏ మా ఏ మాత చేయక సమాధానం బట్టి చూడండి నువ్వు ఏం చేయాలా దుర్బోధను బోధించద్దు చూడండి ఆ ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో ఉన్నది ఉన్నట్టును బోధించాల ప్రేమతో మనుషులకి కానీ వాళ్ళు ఏం చేశారు అంటే దుర్బోధన ఏమాత్రం బోధిం ఏమాత్రం వచ్చేయక సమాధానం బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి వారై దోషముల నుండి అనేకులు త్రిప్పిరి యాజకుడు ఒక గుణగణం యాజకుడు ఎట్లా జీవించాలా అని ప్రభు చెప్తాడు కానీ వీళ్ళు ఏం చేశారంటే అది మర్చిపోయినారు దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయినారు ఆదిను ఉల్లంఘించినారు వాళ్ళు కానీ వాళ్ళకి ఇలాంటి ఆధిక్యతలు మీకు ఇచ్చిన అనేకుల్ని నా తట్టు ఆ దోషం నుంచి పాపం నుంచి వాళ్ళందరూ పశుద్ధంగా తయారు అని నేను మీకు ఇచ్చిన అధికారాన్ని కానీ వాళ్ళు ఏం చేశారు యాజకులు నిర్లక్ష్యం చేసి పాపాన్ని ప్రేరేపించి వాళ్ళు నశించిపోయే కాకుండా ప్రజలు కూడా తప్పుతో కాబట్టి యాజకులు సైన్యములకు అధిపతి దూతలు చూడండి దూతలతో పోల్చే యాజకుని కనుక జనులు వారి నోట ధర్మ విధులు నేర్చుకుందురు కాబట్టి నీ నోటు నుంచి వచ్చే ప్రతి మాట దేవుని మాట వాళ్ళు నేర్చుకోవాలా ఇది సత్యము ఇది దేవుని మార్గం దేవుని నీతి ఈ వాక్యంలో ఈ రీతికి చెప్తుంది అని నువ్వు బోధించాలంట మనిషికి అప్పుడు నీలో ఉన్న దేవుని వాక్యము నీలో నుంచి ఆ వాక్ బయలుపరచబడుతున్నప్పుడు వాళ్ళ వాక్యం విని వాళ్ళు వాళ్ళ జీవితాలు సరిదిద్దుకుంటారు కానీ ఈరోజు ఆ యాజకుల్లో కాసనీ మన కాలంలో మాలకి గిరడానికి వచ్చేవారికి ఆ రీతి కూడా మొత్తం తారుమారైపోయింది ఈ రోజు కూడా మనం చూస్తే దేవుడి వాక్యను పక్కన పెట్టేసి ఎవరు ఇష్టం వాళ్ళు ఆ ప్రకటించుకుంటూ వాక్యాన్ని పక్కన పెట్టి ఈ లోక పదవి ఆచారాలు తెచ్చిపెట్టుకుని మానవ విధులను బట్టి నేర్చుకున్నారు మానవ తలంపులతో మానవ కల్పిల్తలతో ఆ దేవుని ఆరాధిస్తున్నారు కానీ ఆయన ఎత్తి పొందడు అది అంతకంతకు దిగజారిపోయి అపవితలను భ్రష్టత్వంలో పడిపోయి చివరికి అది నరకాన్ని తీసుకెళ్తుంది ఎంత భయంకరంగా ఆ దేవుని యొక్క ప్రేమ ఆ చూపిస్తాను మలాకి వచ్చి ప్రవర్తిస్తున్నాడు చివరి ప్రవక్త పాత నిబంధనలు ఎండింగ్ టైంలో ఉన్నట్లు మలాకీ లేచు దేవుడు చూడండి యాజకులు తప్పు చేస్తే మలాకి రావాల్సిందే చూడండి ఒకవేళ దేవుని సేవకులు దేవుని తప్పు ఉంచిన మార్గం లేదు పోతుంటే దేవుని సేవకులు దేవుడు లేపాల్సిందే పాత నిబంధనలు అంత ఎందుకంటే వాళ్ళు లేపకపోతే రట్టనే పాపను భరించారు తర్వాత మలాకి వచ్చేసినప్పుడు వాళ్ళు ఏం అంత చక్కగా జీవించినట్టు మనం కాబట్టి చూడండి కాబట్టి యాజకుడు ఎట్లా ఉండాలని మనం చూసినాం కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు కాబట్టి చూడండి అయితే మీరు ఆ రీతిగా ఉండాలా అయితే మీరు మార్గము తిప్పిరి తిప్పితిరి దేవుని మార్గం తిప్పేసిండు ఉల్టా చేసేసిండు వంక చేసేసిండు ఈ రోజు కూడా దేవుని మా వాక్యాన్ని వంక చేసుకొని వంకటింకరు చేసుకొని ఇదే బాగుంది ఇదే మంచిగుందని అబద్ధంలో పది కొట్టుమిట్లాడుతుంది క్రైస్తవ సంఘం ఈరోజు ప్రపంచం అంతా చూడండి ఈ ఉపదమ్మం వచ్చేంత వరకు ఎవరికో గ్రహించాలి ఎందుకు వాళ్ళు యాచకులుగా ఉంటే వాళ్ళు గ్రహించగలిగేవాళ్ళు దేవుని యొక్క మాట వాళ్ళు వింటే వాళ్ళు చూడగలిగేవాళ్ళు కానీ వాళ్ళు ఆ రీతిగా చూడలేకపోయినారు గుడ్డి వాళ్ళకి తయారైపోయి వాళ్ళతో బట్టి లోకంలో కలిసిపోయినారు కాబట్టి వాళ్ళ మీద శిక్ష వచ్చింది శాపం వచ్చింది కదా వాళ్ళని బట్టి భూమి శప్పింపబడింది విత్తనాలు చెరిపేసిన దేవుడు ఫలాన్ని కొట్టేసిన దేవుడు ఇన్ని జరిగినాయి ఇది ప్రకృతి సమాజం కాబట్టి ఇప్పుడు ఆత్మీయంగా మన ఎన్నో స్థితిలో మనం కోల్పోయిన మనం ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే కాబట్టి ఇక మీద నుంచి మనం అట్లా జీవించొద్దు నువ్వు ఒక దేవుడికి రక్షణ పొందే నువ్వు యాజకుడు దేవుని పరిచారకుడు దేవుని స్వార్థికుడు దేవుని దూతము నువ్వు కాబట్టి నువ్వు మెసేంజర్ ఇంగ్లీష్ దూత అంటే మెసేంజర్ అని అందు నువ్వు ఆయన వాక్యాన్ని ప్రకటించే వాళ్ళగా దేవుడిని నిలబెట్టుకున్నాడు కాబట్టి నువ్వు అది పోగొట్టుకోవద్దు పాత నిబంధన కాళ్ళ యాజకులు పోగొట్టుకున్నారు తిరిగి మెలికి క్రమం వేసు ద్వారా అది మనకి దేవుడు ఇచ్చిండది మన ఎంతో గొప్ప ధనిలో కాబట్టి అందులో మన నిలకడగా ఉండి ఆయన చెప్పిన వాక్యం మనం ప్రకటించి పరిశుద్ధమైన యాజకులుగా బలు అర్పించాలంటే ఆత్మీయ సంబంధమైన బలు అంటే ప్రార్థన విజ్ఞాపనలు వాళ్ళ కోసం వాళ్ళు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా పాతనిమైన కాలంలో వాళ్ళు ఎందుకు బలి అర్పించండి పాపం గురించే కదా వాళ్ళు పాపములో ఉండాలన్నప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ వస్తే వాళ్ళు పరిశుద్ధంగా తయారవుతారు కాబట్టి ఇప్పుడు పాపం నుంచి మనుషులు విడుదల పొందంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి దేవుడి వాక్యం ప్రకటిస్తుంటే వాళ్ళు ఆ వాక్య విని ఉంటారు అది ఆత్మ సంబంధం పేతుడు కదా అర్థమైంది మీరు యాజక సమూహం అని చెప్పి పేతుడు మీరు అంత యోగ్యత ప్రభు మనకి అందరికి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు యాజకులే మెలికిసే క్రమంలో దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు అలదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే చూడండి నా మార్గములను అనుసరించి ఏముంది అక్కడ అయితే మీరు ఆ ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతర పరిచిందంట ఇది ముఖ్యం అభ్యంతర ఎవరు కారుకులు దానికి శివకులే కారుకులు అట్లా చెప్తే చాలా కఠినంగా ఉంటుంది కదా శివుకులే కారుకులు అభ్యంతర పరిచి లేవీలలో లేవీలతో చేయబడిన నిబంధన నిరర్ధకం చేసి ఉన్నారు ఆ నిబంధనని వాళ్ళు ఉల్లంఘించేసారు నిరకం చేసి పనికిరాకం చేసి విత్తవిడిగా జీవించిన వాళ్ళు కాబట్టి నా మార్గం అనుసరింపకూ ధర్మశాస్త్ర మట్టి విమర్శిస్తున్న మీరు పక్షపాతలు గనుక జనువులందరి దృష్టికి మిమ్మల్ని స్థిరీకరించిన వారిగాను గాను నీచులుగాను చేసినానని సైన్యములకు అతిపతి యుహోవా సెలవిచ్చాడు చూడండి ఎంత భయంకరంగా వాక్యాన్ని ఊహించేస్తున్నాను ఎంతో భయంకరంగా రావాల్సి ఇచ్చింది వాళ్ళు వాళ్ళ జీవితాల్లో పోగొట్టుకున్నారు కదా మాలాకి గంద నుంచి మాత వరకు దార్కు ఫిరిదంటారు కాబట్టి ఈ మధ్యలో చీకటి భయంకరంగా వచ్చినప్పుడు మాలాకి చివరిగా ప్రవర్తిస్తాడు యుహోని గురించి అక్కడ చెప్తాడు ఏలియా మళ్ళా తిరిగి వస్తారన్నప్పుడు అక్కడ మనం చూస్తాం రాత్రి స్వచ్ఛం లోది ఏలియా ఆత్మ ఉందని కాబట్టి ఏలి ఆత్మ ఏముంది ఏలలో ఏ ఆత్మ ఏలియా అని ఏ ఆత్మ ఏలియన్ ఏలియా ప్రేరేపించింది ఏదైనా ఆత్మనే కదా కాబట్టి ఏలంటే గొప్ప సేవకు రావాలా అని అక్కడ మనం చూస్తాం కాబట్టి ఏలే వచ్చిండు ఆయన చెప్పిన కార్యం నెరవేర్చుకునే కాబట్టి మళ్ళీ తిరిగి రావాల్సి చూడండి అక్కడ ఫెయిల్ అయిపోయినప్పుడు కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు మన ప్రభువు మనం చూస్తాం కదా మార్తీశ్రీతి వ్యూహాను వాళ్ళ వాళ్ళతో మాట్లాడితే యాజకృత సర్ప సంతానం అన్నది అప్పుడు ఏలి ఆత్మ ఉంది అందులో మార్తీస్ వ్యూహంలో చాలా కఠిన ఆయన వాకింగ్ ఆయన చెప్పినట్టు డైరెక్ట్ చెప్తే అది ఖచ్చితంగా నెరవేరాల్సింది అంత పవర్ఫుల్ అభిషేకం ఏలేక దేవుడు ఇచ్చింది చూడండి కాబట్టి ఆ అభిషేకం దేవుడు మనకు కూడా ఇచ్చింది అంతకంటే ఎక్కువగా అభిషేకం దేవుడు ఇచ్చాడు కదా ఎక్కువ ఇచ్చాడు మనకు అందరికీ కాబట్టి ఆ అభిషేకాన్ని మనం పోగొట్టుకోకుండా ఆ పాత నిబంధన కాలంలో యాజకులు తప్పు వల్ల ఈ రోజు చేసిన యాజకులు యాజకులు అని చెప్పుకొని దేవుని సేవకులని చెప్పుకున్న వాళ్ళు చేసిన తప్పు వల్ల అనేకులు దేవుని వాక్యాన్ని త్వీకరించుకొని వంక చేసుకుని ఈ లోకం ప్రకారంగా లోక ఆచార ఆచారాలతో జీవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు దేవుడిని యాజకుడిగా మిలిపిస్తే క్రమంలో యాజకుడిగా దేవుడిని తయారు చేశాడు నువ్వు ఏ రీతిగా వాళ్ళు వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు ఇకాల ప్రజలు యాజకులు ఇప్పుడు ఏ ప్రభు ద్వారా మనకి ఆ యోగ ఆ యోగ్యత ఆ యాజకత్వం దేవుడు మనకు అనుగ్రహించింది ఆత్మీయమైన యాజకత్వం ఇది కాబట్టి ఆ యాజకులు అయినా మనకు దేవుడు ఇచ్చింది కాబట్టి మన పోగొట్టుకోకుండా మనం అనేకునికి ఆ ఆ వంకర మార్గం ఉన్న సరైన మార్గులు నడిపించే యాజకత్వం మనకి ఇది చాలా కష్టతరమైన సేవ అయినా కాని ప్రభు మనకు సహాయకుడు ఎందుకంటే మాట్లాడేది ఆయన కదా మనం కాదు మనం నిలబడాలంతే ప్రభు నన్ను వాడుకోని పాత్రగా నిన్ను మైంపరిచిలాగా ఆయన వాడుకుంటాడు అద్భుతాలు ఆశ్చర్యకారులు దేవుడు చేస్తారు అనేకలు అబద్ధ బోధల నుంచి వాళ్ళందరూ బయట తీసుకున్నారు ఇది మోసం మీరు ఎంతకాలం మోసాన్ని నమ్ముకున్నారు మీరు ఇది దేవుని వాటి వీరి తిప్పి అని మీ మార్చుకోండి ప్రభుని స్వీకరించండి మీరు చెప్తే వాళ్ళు వింటారు వాళ్ళ ఆత్మను పోషిస్తున్నాయి ఎవడు మమ్మల్ని విడిపింపగలడాన్ని వాళ్ళ ఆత్మను మూలుగుతున్నాయి ప్రసంగవేదన పడుతున్నాయి కాబట్టి నీ ద్వారా మా ద్వారా దేవుడు ఆ విముక్తి కలిగిస్తాడు కదా ఏసు ద్వారా మనకు అందరు విముక్తి కలిగించడు మన ద్వారా ఎంతో మంది విముక్తి కలిగించాలా ఆయన మార్గం నడిపించాలని ఆ బాధ్యతను ఆ భారాన్ని ప్రభు మంచి పెట్టిండు ఆయన నామాన్ని మనకి ఇచ్చిండు ఆయన పవర్ను ఆయన శక్తిని ఇచ్చిండు ఆయన ఆత్మను కూడా మనకి అనుగ్రహించండు కాబట్టి వాళ్ళలాగా మనం జీవించద్దు ఈ లోక ఈ ఆధికల్లాగా మనం జీవించండు వాళ్ళు భయంకరంగా వాళ్ళు జీవించినారు ఆ కాబట్టి ఈ కాలంలో కూడా అది తిరిగి తిరిగి నెరవేరుతుంది మన కాలంలో కూడా ఆ స్కూటి ఈరోజు మనుషులు కూడా ఎంబడిస్తుంది కాబట్టి దానికి మన హీల్డ్ కాకుండా దేవుని ఆత్మ ప్రభు ఆత్మ ఇందాక మనం పాడబడింది కదా ఆత్మయే బోధించును ఆత్మ సంగతులను కాబట్టి ఆ ఆత్మనే దేవుని వాక్యాన్ని కూడా సరి చేస్తాట కాబట్టి అలాంటి స్పిరిట్ దేని యొక్క పరిశుధాత్మ మనకు అనుగ్రహించను మన ప్రభు కాబట్టి కృతజ్ఞతగా ఆయన వాక్యాన్ని మనం అనేకులు జీవింపజేసి ప్రకటించి ఆయన కొరకు అందరిని సిద్ధపరచాలా ఇక మా బహు తొందరగా ఉంది కదా బహు కాలం బహు సమీపంగా ఉంది కాబట్టి ఆయన రాక చాలా దగ్గరగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలా సిద్ధపడాలా తర్వాత మనం అనేకులు సిద్ధపరచాలి మన కాబట్టి ఆ యొక్క మహిమ గల ఆ యొక్క పర్లోక రాజ్యానికి మనం అందరినీ సిద్ధపరచాలా మనం మనతో పాటు ఉన్న వాళ్ళు మన సేవలో ఉన్న వాళ్ళందరినీ ప్రభు చదువుకుని నడిపించాలా అలాంటి కృప దేవుడు మనకు అందరికీ అనుకరించాలా చిన్న వాక్యం జీవించిన కాక చిన్నగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులోక తండ్రి నీకే వందానే గొప్ప దేవ మీరు వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడినప్పుడు ప్రభావ పాత నిబంధన కాలంలో ప్రభావ ఇస్సల్ ప్రజలు ప్రభావ మలాఖీ గ్రంథంకి ఎంత భయంకరంగా జీవించినారు యాజకులు సహితం ప్రభావ వాళ్ళంతా ప్రభు ఇచ్చలు విడిగా జీవించారు మీక యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఎంతగానో ప్రవ్వా ఉల్లంఘించినారు ప్రభా అనేకులు చెడు మార్గను పోవటానికి కారకులుగా చేసిన ఆ కారకులు వాళ్ళే ప్రభావ ఎందుకంటే వాళ్ళు పక్షపాతంతో తీర్పు దించినారు లంచాలు తీసుకున్నారు ప్రభా వాళ్ళు ఎవరు ఎక్కువగా ద్రవ్యం ఇస్తే వాళ్ళతో మాట్లాడారు మీ వాక్యాన్ని ఉల్లంఘించినారు ప్రభా పదయాజ్ఞ ఉల్లంఘించినారు ప్రభ కానీ ప్రభావ ఆత్మ ఈ రోజు కూడా మనుషులు వెంటాడుతూనే ఉంది ప్రభా కాలంలో మేము చూస్తున్నాం కాబట్టి ప్రవ అలాంటి వాళ్ళు ప్రవ్వా మీ కృప చూపిస్తూ ఉన్నారు ప్రభా తండ్రి ఎస్ అయ్యా మేము ఆ రీతికి వండుకున్న ప్రభావ నూతన నిబంధనకు వచ్చే మమ్మల్ని మెలికే చదువుకు క్రమంలో తీసుకొచ్చినారు అందరినీ యాజికలుగా నిబంధన కాలం యాజికలు ఒకళ్ళే ఉండే ప్రభావ కానీ మమ్మల్ని అందరినీ మీరు యాజికులుగా తయారు మేము ఆ రీతిగా జీవించకుండా మీ మీ వాక్యాన్ని మేము అనేకలు బోధించి మీ సత్యమైన మార్గంలో నడిపించే గొప్ప సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు మీకు నూతనమైన అభిషేకాన్ని అనుగరించి ప్రతి ఒక్కరి అభిషేకంగా మీరు వాడుకొని మీరు ఆఖరు సిద్ధపరచుకోమని ఏ సు క్రీస్తు పర్షదనంలో ప్రభా నైనా ప్రార్థన చేస్తున్నా కార్యం వైరస్ బాధితులు అందరినీ మీరు స్పష్టపరచని ప్రభావ ఆయన ఎంతో మంది ప్రభావం ఈ లోకంలో ప్రవ్వ తెగులతో ప్రభావం నచ్చించిపోతున్నాను ఆయన ఇది ఉగ్రత ప్రవ మీకు తెగులు ప్రభు ఇది మీ వల్ల కలిగింది ఎందుకంటే మనుషులంతా మీ ధర్మశాస్త్రం ఉల్లంఘించినారు ప్రభావ్వా మిమ్మల్ని క్షణీకరించు ప్రవ్వా ఈ లోక ప్రభావ విధానాన్ని పాటిస్తున్నారు అందుకే ఈ తెగులు వచ్చినప్పుడు కనికరించమని రాధిస్తాం కృప చూపించి ప్రతి మీ పట్టు నేర్పించుకునే ఒక అవకాశం అభివృద్ధి ప్రవ్వా తండ్రి మీరు ఎంతో అత్యంత దీర్ఘశాంతం వల్ల దోడు ప్రభావ ఎంత ఘోర పాత్రమైన మీరు క్షమించే దోడు ప్రభుత్వం మీకు అన్నాలపై మీరు ఎంతో దీర్ఘశాంతులు ప్రభావం మీకు అన్నాలి ప్రభావ కనికరించమని ఆదిస్తాం గొప్ప జనం అంతా మీరు కనికరించండి కృపజుపించే ప్రవ్వా ప్రతిడ మీరు ఆకర్షించుకునే ప్రవ్వా హాస్పిటల్స్ లో ఎంతో ట్రీట్మెంట్ నడుస్తున్నప్పు కొట్టుమిట్లు ఆడుతున్నారు ఈ వ్యాక్సిన్తో ఎంతో మంది చనిపోతున్నారు ప్రభావ అయినా దాని బార్య నుంచి వాళ్ళని కాపాడమని ప్రార్థిష్టం గొప్పదేవ భయంకరమైన కఠినమైన క్రూరమైన ప్రవ్వ జనుల మధ్యలో మనం పెట్టినారు ఈ లోకంలో మీకు ఒక ఈ లోకపు మాల్యే అంటకుండా ప్రవ్వా పావు వివేకములు పావు నిస్కలం పరిశుద్ధంగా జీవిస్తూ ప్రవ్వ నేను మహిమపరుస్తూ మీకు మీ యొక్క నామాన్ని ప్రవ్వా అనేక ప్రకటించాలా ప్రభావ అనేకులు మీ చంద్ర మీద నడిపించాలా తండ్రి ఈ యుద్ధానికి మేము సిద్ధపడుతున్నాం మనం యుద్ధ సూర్యులుగా మమ్మల్ని తయారు చేయడం ప్రభావ అయినా ఏసయ మీకు నూతనమైన అభిషేకాన్ని పొందుకోవాలని కాదుగా మీ వాక్యాన్ని ధరించుకునే ప్రభావ మీకు జీవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రభావ దృష్టి ప్రభు మమ్మల్ని ఏం చేయలేక ప్రభావ కుటుంబ కుటుంబాల మీద పడి భయంకరంగా శోధించిన తర్వాత సైతాన దురాత్మ కుటుంబం పట్టి పిలిచిన ప్రతి క్షీక శక్తి ప్రతి డిమెంట్స్ క్రీస్తున్న గద్దిస్తాను కుటుంబం ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టుకోతన ప్రతి అనారోగ్యం రోగాలను వేస్తా గద్దిస్తాను ప్రతి కుటుంబాన్ని సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం యేసు క్రీస్తు పరిషద రామున్న హైన్ అలలుయ ప్రభావ మీరు గొప్ప కాలం జరిగించినయన గొప్పదేవ మీకు సాహస జీవించాలా ఈ గ్రూప్ లో ప్రభావ ఎంతమంది ఉన్నారు ప్రభా ఎంతమంది పాల్గొనే వాళ్ళని మీరు ఆస్వాదించండి రాని విడు మీరు ఆస్వాదించండి వాళ్ళ కుటుంబాల మీరు చుట్టూ మీకు కంచి వెళ్ళిన ప్రవ అని కాపుల ప్రతి ఒక్కరికి రాక సిద్ధపరచుకోమని ఈ దినవంత ప్రవ్వ మీకు నూతనమైన కృపణ నూతనమైన అభిషేకా అను నేను చేయ ప్రతి పని వాటిని అంతట్లో ప్రవ్వ మాకు ఘన గురించి సురక్షితంగా మా ఇళ్ళు చేసి మీ నామాన్ని మేము తెచ్చుకోమని ప్రతి కుటుంబాల చుట్టూ అగ్ని కంచి వేసి మీరు కాచి కాపాడమని త్వరలో రాన్న ఏసు పరిశుద్ధ నామము ప్రార్థించుతున్నాం తండ్రి ఆ జ్ఞాపం చేసుకుని స్వచ్ఛపరచని అలాగే వైరస్ పొందరా జాపంచం చేసుకుని ఆత్మత్యవని సువార్త పోవాలా వాళ్ళు రక్షణ పొందాలించని ఎంతో మంది సేవకులు పడిపోయిందో మీచని వాళ్ళ పరిశ్రమలు తెలియసా మీరు అక్కడ సమీపం ఉంది భయంకర దినాల్లో నా ప్రభా చిన్న గుమ్ముని జ్ఞాపకం చేసుకుని రాలే బిడ్డ దీవించి వాళ్ళ కుటుంబం అగ్నికరించు కుటుంబం శాంతి సంబంధించని సైతం దుయ్యాలని కలిసి దురాత్మని కలిసి అని నా ముందు ఎట్టు పోవాలా మీరే మాకు ప్రభా మీ జ్ఞానం తెలియవచ్చని నీ ఆలోచనని నా జీవానికి తిరుగుబాటు చేసిన ఏసుప్రభ పని శ్రమించని నీ వాళ్ళ లోపల జీవించాలా అందరూ మర్చి తిరిగి ఎవరైతే అని ప్రాతప్రభాత్వరాణం కేజం ఏ స్వామి సంపూన విజయం పాక్య నాశనం తని కారం జయం జి స్వామి ప్రభు కృపా సాకలం మన ఇంత మంది కుటు ప్రతి బిటకు దేవు కృపా సమాధానం శాంతి సుధాకారం మనందరం తోడు అక్కడ